శ్రీగురుభ్యో నమే ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయ నమామిభవత్దశంకర లోకశంకర క్షేత్రం తేయం చోక్త సమాసత మద్భత్తవిజ్ఞాయ తే ఇంతవరకు మనము గడిచచిన పదిహేడు శ్లోకాల్లో వచ్చిన టాపిక్ ఏమంటే ఆరంలో క్షేత్రేత్రజ్ఞ విభాగము అనేది చాలా ప్రధానమైన విషయము జ్ఞానమంటే క్షేత్రక్షేత్రజ్ఞ వివేక జ్ఞానమే జ్ఞానము అని భగవానుడు ప్రతిపాదించి ఆ తర్వాత రెండింటికి వివేకము తేడా తెలియాలి అంటే రెండు విడివిడిగా తెలియాలి ముందు క్షేత్రము తెలియాలి కాబట్టి క్షేత్రాన్ని విస్తారంగా చెప్పి వెంటనే క్షేత్రజ్ఞుణ్ణి చెప్పాల్సి కానీ క్షేత్రమును తెలిసినంత సరళము కాదు క్షేత్రజ్ఞుడు అంటే తన స్వరూపమే దీపం చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నా ఆ బుద్ధి దగ్గర చీకటి దీపం ఉన్న తోటి చేకట్ దాని చుట్టూ చేయకట్లుండదు అదేవిధంగా ప్రపంచాన్నంతరీ తెలుసుకోగలుగుతాడేమో కానీ తన స్వరూపాన్ని తెలుసుకోవడం దగ్గరికి వచ్చేప్పటికీ అజ్ఞానంలో మనిషి ఉండిపోతాడు కాబట్టి ఆత్మస్వరూపమును తెలియటం చాలా కష్టం ప్రపంచంలో అన్ని రకముల సైన్సులు సోషల్ స్టడీస్ ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ బాగా తెలుసుకోగలుగుతారు తర్వాత మతపరమైన కృషి చేసి కర్మలు ఉపాసనలు వాటిని బాగా తెలుసుకుంటారు వాటిల్లో చాలా పెద్ద ప్రజ్ఞనే సంపాదించి లోకంలో పెద్ద పెద్ద ప్రసిద్ధి గలవాళ్ళు ఉంటారు అయినా కూడా ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఏమీ తెలియకుండా మిగిలిపోతారు కాబట్టి క్షేత్రజ్ఞతత్వము అంటే ఆత్మస్వరూపములు తెలివిట ధనస్వరూపంలో తెలివిట ఇక్కడికి వచ్చేప్పటికీ ప్రతి కూడా చాలా దూర ఆత్మస్ జ్ఞానానికి దూరంగా ఉండిపోతా ఉంటాం అజ్ఞానంలో ఉండిపోతాం దానికి కారణం ఏమిటంటే మానవుడు తన స్వరూపంలో తెలియాలి అంటే తన ముఖమును అద్దంలో చూచుకున్నటువంటిది అద్దం శుభ్రంగా శుచిగా ఉండాలి అద్దం అంతా మకిలి పట్టేసి ఉన్నట్లయితే తన ముఖం ఉంటుంది ప్రకాశం ఉంటుంది కానీ అద్దం మకిలిగా ఉన్నప్పుడు తన ముఖమును అద్దంలో చూచుకున్నట సంభవం కాకుండా ఉంటుంది ఒకప్పుడు అద్దము కనుక ఎబరేషన్స్ ఆప్టికల్ ఎబరేషన్స్ ఉన్నట్లయితే ముఖము వికృతంగా కూడా కనపడుతుంది ఇలాంటి సమస్యలు అన్నీ ఉంటాయి కాబట్టి హృదయము అంతఃకరణ అద్దము వంటిది అంతఃకరణము శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మానవుడు తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు కాబట్టి క్షేత్రజ్ఞతత్వాన్ని బోధించే ముందు అంతఃకరణ శుద్ధికి కావలసిన ఉపాయములను ముందు బోధించాలి ఇంకేతనే ఇది అంతఃకరణ శుద్ధి ఎంత ప్రధానమంటే సద్గుణ ప్రాప్తి లేవ ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుణ్ణి పొందుతా అంటే ఈశ్వరుడు వచ్చి మన ముందు నిలబడతాడనో లేక మనం వెళ్ళి ఈశ్వరుని ముందు నిలబడతామనో ఇటువంటి ద్వైతవాదములకు ఏదో తత్కాలం ముందు ఉపాసనా దృష్ట్యా ఎత్తికి మనం స్వీకరించినప్పటికీ అంతిమంగా ఈ ద్వైతవాదములు నిలబడేవి కావు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా మాత్రమే మనం తెలియగలుగుతాము అర్థము సద్గుణ ప్రాప్తి అంటే అంతఃకరణ శుద్ధికి సహకరించే గుణములను పొందుట కంటే భిన్నముగా ఈశ్వరుని పొందుట అనేది ఏది ఉండదు సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి సద్గుణ ప్రాప్తిరేవా ఈశ్వర ప్రాప్తి కాబట్టి ఆ సద్గుణములనన్నిటినీ అలవరుచుకునే విధానము సద్గుణము అంటే మామూలుగా మీకు కర్మ ఉపాసన సందర్భంలో సద్గుణము అంటే అంతకుముందు మీలో లేని ఒక లక్షణాన్ని మీరు శ్రమపడి ప్రయత్నించి తెచ్చిపెట్టుకోవాలి సద్గుణము అంటే కానీ ఆత్మస్వరూప సందర్భంలో సద్గుణము అనగా మీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసవతల పారాయణమే అందుకంటే వేరేమీ ఉండదు ఉదాహరణ ఇది మీ ఎందు మానిత్వం ఉంటుంది అందరిలో మానిత్వం ఉంటుంది డబ్బున్నవాడికి వెళ్ళి మానిత్వం ఉంటుంది నేను డబ్బు గలవాడను అధికారం గలవాడికి మానిత్వం ఉంటుంది అధికారిని అని అలాగే సంసారంలో ఉండేవాళ్ళు ఏదో ఒక మానిత్వాన్ని కలిగి ఉంటారు మానిత్వం ఉంటే బడాయి తన గొప్పతనాన్ని కలిగి చెప్పుకుంటూ ఉండడం ఇంకా కర్మ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళలో చాలా మానిస్త్వం చాలా అధికంగా ఉంటారు వాళ్ళు పేర్లోనే పెట్టేసుకుంటారు పేరు రామశర్మ అనుకోండి తల్లిదండ్రులు పెట్టిన పేరు రామశర్మ ఆయన సోమయాగం చేశారనుకోండి ఆయన పేరులోనే రామశర్మ సోమయాదు అని పెట్టేసుకుంటారు అంటే ఇంకా ఆయన్ని పిలిచినప్పుడల్లా ఆయన సోమయాగం చేశారు అనే సంగతి తెలుస్తూ ఉంటుంది సోమయాగం చేసిన తర్వాత సర్వతోముఖము ఇంకో యాగం వాళ్ళు అది కూడా ఆయన చేసేస్తే ఆయన్ని సర్వతోముఖ సోమయాజులు పేరులో చేస్తుంది పిలిచినప్పుడు అలా ఏమండి సర్వతోముఖ సోమయాధులు గారునే పిలవాలి గుర్తు సోమయాధులు గారిని పిలిచారనుకోండి ఎవ నేను గుర్తు సోమయాధుల్లాగా కనపడుతున్నానా అని ఆయన కోప్పంగా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అప్పుడు అయో క్షమించండి అని సర్వతోముఖ సోమాధులు గారు ఈ విధంగా కర్మయందు అంత మానిత్వం ఉంటుంది ఇక యొక్క మానిత్వము పట్ట కవి కవులు కవులు అవధానులు ఉపాసకులు వీళ్ళలో మానిస్వం లేనివాడు ఎవడైనా ఉంటే వాడు మహాత్ముడే ఎందుకంటే అందరి ఎందు కూడా మానిస్మ బడాయి చాలా ఉంటుంది వీళ్ళలో లోకం అంటే అలా ఉంటుంది ఆత్మస్వరూపము తెలియకూడదు వాడు మొట్టమొదటి చేయాల్సిన పదేవిటి ఈ మానిత్వం యొక్క ఆ ఇన్నర్ స్ట్రక్చర్ని గుర్తుపెట్టి దాన్ని ఓడపీ కావట్లు సో ఈ విధంగా ఈ సద్గుణములు అంటే మీరేవో ఇప్పుడు కొత్త కొత్తగా తెలవార్థావం లేచి చల్లి చన్నీళ్ళు స్నానం చేయాలి అది సద్గుణము చెప్తే ఇప్పుడు మీరు అది కొత్తగా మొదలుపెట్టాలంటే పెద్ద వయస్సులో వాళ్ళకి అది సంభవం కూడా కాదు కష్టం కూడా ఉంటుంది అలా ఉండదు ఇక్కడ సద్గుణము నువ్వు ఏవి స్నానం చేస్తావో అది నువ్వు చేసుకుంటూ హృదయంలో ఉండే మానిస్వాన్ని తీసవసర పారేయాలి అన్నీ నెగిటివ్ రూపంగా ఉంటాయి సద్గుణములు కూడా కాలుష్య నివారణ ప్రోగ్రామే తప్ప గంగా కాలుష్య నివారణ గంగకి మనమేమో కొత్తగా కొత్తగా మనం పవిత్రతను తీసుకొచ్చి పెట్టక్కల దాంట్లో ఉన్న కాలుష్యాన్ని తీసేస్తే సరిపడుతుంది గంగా కాలుష్యం ఎలాగో కూడా కాలుష్యాన్ని నివారించే ప్రోగ్రాం అదే అమానిత్వం అధర్మిత్వం ఈ లక్షణాలన్నీ అలవరుచుకున్న తర్వాత క్షేత్రజ్ఞతత్వాన్ని బాగా తెలుసుకోగలుగుతాడు క్షేత్రజ్ఞతత్వం మనకే గేయబ్రహ్మ అని పేరు దానికి జ్ఞేయము అని పేరు పెట్టారు అంటే తప్పక తెలియదగినది అది బ్రహ్మ అంటే దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనది దాన్ని చాలా విస్తారంగా అవిభక్తం విభక్తీషు అని తేజసామపిత జ్యోతిషామపిత జ్యోతి అని అనేక రూపాలుగా దాని అనేక విధములుగా దానిని మనం చాలా విస్తారంగా వ్యాఖ్యానించుకుని ఉన్నాము అక్కడికి ఏమైనట్టు క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞతత్వాన్ని తెలియటకు ఆవశ్యకమైన జ్ఞానము అని చెప్పబడే సద్గుణముల పరంపర వీటన్నిటిని కూడా మనం స్టడీ చేయటం అయిపోయింది దాన్నే ఉపసంహారము అంటారు ఈ విధంగా మనం ఇంత స్టడీ చేసి ఉన్నాము శ్రీకృష్ణ భగవానుడు ఉపసంహారం చేస్తున్నాడు ఆ పాయింట్ని అక్కడికి ఉపసంహారం చేసి తర్వాత మళ్ళీ కొత్త పాయింట్కి వెళ్ళడము లేకపోతే చెప్పిన దాంట్లోనే మరికొన్ని కొత్త విషయాలు చెప్పాల్సి ఉన్నట్లయితే వాటిని ప్రస్తావించటమో ఏదో చేస్తాడ ప్రస్తుతానికి ఉపసంహారం చేస్తున్నాడు భాష్యకారులు అవతారకులు ఆ మాట అంట థోక్తోపసంహారాథ అయం శ్లోక ఆరే ఈ శ్లోకము ఆరంభించబడుతోంది ఎందుకోసం ఈ శ్లోకం ఆరంభించడానికి ప్రయోజనం అర్థ అంటే ప్రయోజనము దీనికి ప్రయోజనమేమిటి ఇంతవరకు చెప్పిన విషయములను ఉపసంహారం చేయుటే దీనికి ప్రయోజనము ఉపసంహారం చేయుటా అనగా మీకు ఇంతవరకు ఈ విషయాలు చెప్పేమండి అనడమే అలా అంటే అదే ఉపసంహారం ఇంకా ఎందుకంటే ఉపసంహారం అంటే ఇంకేముండదు హారతేదీ ఇచ్చి ప్రసాదం మంచి పెడతారు అలాగే కాదు ఉంటే అలా ఇంతవరకు మీకు ఈ విషయాలు చెప్పాను అంటే అదే అంటున్నాడా ఇతి క్షేత్రం ఉత్తం సమాసత ఈ విధంగా ఇతి అంటే ఈ విధంగా ఓ అర్జున నీకు క్షేత్రముల గురించి చెప్పినాను ఎలా చెప్పాను సమాసత చెప్పాను వ్యాస సమాసో గీతాయా అను సూత్రం సమతా సూత్రములు అని భగవద్గీత మీద సూత్రాలను రాసినారు భగవద్గీతనే తీసుకునే సూత్రం బ్రహ్మసూత్రాలగే ఉంటాయి వాటికి సమతా సూత్రములోని పేరు ఎందుకంటే భగవద్గీతలో ప్రధానమైన బోధ సమత్వము సమత్వం యోగం చేతి ఇంక సూత్రాలకైనా సమతా సమత అన్న ఒకటే సమతా సూత్రములోని పేరు పెట్టారు దాంట్లో మొట్టమొదట రెండు మూడు సూత్రాలు ఉంటాయి దాంట్లో ఆయన అంటారు సమాసో గీతాయా వ్యాసులు అంటే అర్థం ఏంటి ఆయన అసలు పేరేదో ఉంటున్నాయి ఆయనకు వచ్చిన టైటిల్ వ్యాస అన్నది దానికి అర్థం ఏంటంటే విషయమును విస్తారముగా చెప్పువాళ్ళు అని ఒక్క మాటని నాలుగు పారాగ్రాఫ్లో చెప్పేవాడిని వ్యాసులు అంటారు డైలేటర్ డైలేట్ చేసి చెప్తాడు విస్తారం చేసి చెప్తాడు అంతేకాదు ఆ పేరు వచ్చింది వ్యాసులో మహాభారతము పద్దెనిమిది పర్వములు విన్నారా అన్నమాట ఎదుగుదరు కదా ఆ తాను ఇక్కడికి అక్కడికి మార్చండి మహాభాగము పద్దెనిమిది పర్వతములు అవుతుంది కదా అంత విస్తారంగా చెప్పాడు ఆ మహాభారతాన్ని సో పర్వాలు కాదు పద్దెనిమిది పర్వతాలు మహాభాగము కదా సో అంత విస్తారంగా చెప్పిన ఆయన గీత దగ్గరకు వచ్చేప్పటికీ సంగ్రహంగా చెప్పాడు సమాసో గీతాయా అంటే ఏమిటి మొత్తం బ్రహ్మ విద్యను థీరీ యోగశాస్త్రములు అభ్యాసము అంటే ప్రాక్టికల్ థీరీని ప్రాక్టికల్ని అంతా కలిపేసి కాంటెక్స్ట్తో సహా అంటే కాంటెక్స్ట్ ఒకటి అర్జునుడిని ఓదార్చతో ఏదో పని వాడిని ఓదార్చి వాడి బుద్ధిలో కొడుతూ సత్యాన్ని ప్రవేశపెట్టాలి మొత్తం అదంతా ఆ పని కూడా కలుపుకొని ఆరు వందల యాభై శ్లోకాల్లో ముగించేశాడు ఎంత సంగ్రహం చేశాడో చూడండి మొత్తం వేదాంత శాస్త్రాన్ని ఉంటాయి వ్యాస సమాసో గీతాయా గీత దగ్గరికి వచ్చేప్పటికీ అంతటి వ్యాసుడు సమాసుడైపోతాడు సమాసుడు అంటే క్లుప్తంగా చెప్పేవాడు అని అర్థం ఓకే కనుక నేను నీకు సమాసత ఉక్తం క్షేత్రము గురించి నీకు నేను క్లుప్తంగా చెప్పినాను తర్వాత ఏం చెప్పాడు జ్ఞానం పద పదహారో పద్నాలుగు లక్షణాలు ఉన్నాయి వాడికి జ్ఞానం అని పేరు అవన్నీ కలిపి జ్ఞానం అని పేరు ఇది జ్ఞానం ప్రవక్తం అని చెప్పాడు కదా సో ఇది జ్ఞానము అంటే అమానత్వం అర్భ్యుత్వం అహింస క్షాంతి అర్జవం ఇత్యాది ఇది జ్ఞానము అది కూడా అది గురి సమాసంగా చెప్పారు సంగ్రహంగా చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి నీవు తప్పక జీవితంలో తెలియదగినది జ్ఞేయం అంటే నీవు తప్పక జీవితంలో తెలియదగినది దానికి ధ్యేయం అని పేరు దానికి ఏ పేరు ఉండదు ఏ పేరు ఉండదు కాబట్టి ఏదో పేరు పెట్టాలి ఏ పేరు పెట్టాలి తప్పక తెలియదగినది అన్నదో పేరు జ్ఞేయ బ్రహ్మ అది ఇంకో పేరు ఆ పేరు అర్థమ పరిచ్ఛేదములు ఏమీ లేనిది బౌండరీస్ ఏమీ బౌండరీస్ రెండు రకాలు దేశంలో బౌండరీ కాలంలో బౌండరీ ఈ రెండు బౌండరీసు లేనిది దానికే బ్రహ్మాని పేరు ఆ పేర్లు అలాగే ఉంటాయి కాబట్టి అంటే పేరు కాని పేరు ఒకడికి పేరు పెట్టాడు అనామిక అని పేరు పెట్టాడు సినిమాలో ఒక అమ్మాయికి అనామిక అని పేరు పెట్టాడు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ఎక్కడ ఉంటే అనా అనాథగా రెండు రమ్మడి తిరుగుతుంటే తీసుకొచ్చాడు ఈ పేరు ఏమిటి అడిగితే అమ్మాయి చెప్పలేదు పేరేం చెప్పడు ఇంకేం చేస్తాడు అనామిక అని పేరు చెప్పి నేను ఊహిస్తున్నాను చూడలే సో ఆ పేరు విని ఓహో ఇలాంటిదో అవి ఉంటుందరూ ఊహిస్తున్నారు లేదు ఓకే సో ఇప్పుడు ఆవిడ పేరు ఏమిటంటే అనామిక అనామిక అంటే అర్థం ఏంటి పేరు అదే పేరు అలాగే ఇప్పుడు బ్రహ్మ పరమాత్మకు పేరు ఏం పేరు పెడతారు నేమ్ లెస్ రియాలిటీకి గురు పేరు లేని సత్యతత్వమునకు ఏం పేరు పెట్టాలి పేరు లేనిది పేరులేనిది అనడానికి బదులుగా పరిచ్ఛేదములు లేనిది అని ఓపేరు తర్వాత మనిషి పుట్టాక తప్పక తెలుసుకోదగ్గది అని ఇంకో పేరు ఇవన్నీ సో అటువంటి జ్ఞేయ బ్రహ్మని గురించి కూడా నీకు సంగ్రహముగా చెప్పినాను ఈ చెప్పిన తెలుసుకోవాలి ఏతద్ ఎవడు తెలుసుకుంటాడు మద్భక్త శ్రీకృష్ణుని భక్తుడు తెలుసుకుంటాడు శ్రీకృష్ణుని భక్తుడు అంటే సరే అయితే మొదలుపెట్టండి రాసవి ఇలా దాండ దాండా అన అదే భక్తి ఆ భక్తి ఇక్కడ ఇక్కడ భక్తి కాదు అది ఉంటే సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటే ఏదో పండుగ చెప్పేసి హడావిని చేస్తూ ఉంటారు చూడండి దాన్ని ఉంటే సెలబ్రేషన్ ఉంటారు అలా పండుగ పేరుతో హడావిని చేస్తూ పండుగ పేరుతో ఏదో హడాలు చేసి బొమ్మలకి బొమ్మలు లేకపోతే పాటలు పద్యాలు డ్యాన్సులు అయితే పడవాలే పండగ పేరుతో కోడి పందాలు జల్లికట్టులు ఇవన్నీ కూడా మహాపాపం కూడా పైన మహాదోషం మహాపాపం పండగ పేరుతో చేస్తూ ఉంటారు ఇవన్నీ చాలా తప్పు కదా అది కాబట్టి పండగ పేరుతో చేసి ఇవన్నీ ధర్మం అని కనుక మద్భక్త నా భక్తుడంటే ఎవడు ఈ సందర్భంలో విజ్ఞాయ అంటున్నాడు కదా తెలుసుకొని అంటే జిజ్ఞాసు భక్తుడు ఆత్మ జిజ్ఞాసు అర్థార్థేనుంది కదా జ్ఞానీత భరపర్ష సో జిజ్ఞాసుమైన భక్తుడు శ్రీకృష్ణుడు చేసిన బోధన తెలుసు తెలియబోరే భక్తుడు మద్భక్త తెలియబోరువాడు అలాంటి భక్తి గలవాడు తెలుసుకోవాలనే కోరిక గల భక్తుడు సాధారణంగా మనకి లోకంలో భక్తులు ఎలా కనపడతారు తెలుసుకోవాలనే కోరిక లేని భక్తులు కనపడతారు మీకు భక్తుడు ఉన్నాడంటే వాడికి ఏదో చెయ్యాలనే కోరికే తప్ప తెలుసుకోవాలనే కోరిక గల భక్తులు మీకు ఎవడన్నా కనపడ్డా కనపడ్డాడు ఇప్పుడు అయ్యప్ప భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కేయాలని హడావిడే తప్ప పద్దెనిమిది మెట్లు అంటే ఎవికి అసలు అవి ఎన్నికెక్కాలి అని అని అడిగిన భక్తులు మీకు ఎవడన్నా కనపడతాడా తర్వాత అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళి వస్తారు అక్కడ అది పద్దెనిమిది ఎట్లు ఎక్కగానే తత్వమశీ అని రాసు తత్వమశీ రాసి ఉంటుంది తిరుపతిలో రాసి ఉండదు తిరుపతిలో అలాంటిది కొడతారు కూడా అలాంటివి అరెస్ట్ చేసేదే ప్రమాదం ఉంది అక్కడ రాసు తత్వమశ్రీం రాసి ఉంటుంది నేను పద్దెనిమిది ఎట్లు ఎక్కి తత్వమశ్రీలు రాసి మళ్ళీ కింద పడిపోయినంత పని అయింది నాకు అది చూసే అమ్మే తత్వమశ్రీ కోసం వచ్చేవామైట్లు ఎక్కనే నాకు మహానందం అయిపోయింది ఇంకా దర్శనమే అక్కర్లేదన్నంత పని అయిపోయింది అప్పుడు నా పక్కన నా మిత్రుడు చేయబోయే పట్టుకు ఆయ అక్కడే వెనక రకాల నుంచి చూస్తున్నారు రా అవి నన్ను ముందుకు లాక్కెళ్ళి దర్శనం చేయించాలి అంతే ఇంకా దర్శనం కూడా అవ్వదని నేనన్నాను నా దర్శనం అయిపోయిందిరా నాయన తత్వలసి చూస్తేనే దర్శనం అయిపోయింది ఎంతమంది భక్తులు తత్వమశ్రీ చూస్తారు కాబట్టి అసలు అలాంటి రోహుడు ఉందని తమిళంలో రాసి ఉంటుంది సంస్కృతంలో రాసి ఉంటుంది వీటికి సంస్కృతమో రాదు తమిళమో కోరిలాగా ఏముందో చూద్దామనే క్యూరియాసిటీ జిజ్ఞాస ఓపిసరి ఉండాలండి ఒకసారి జిజ్ఞాస ఉండాలండి భక్తికి జిజ్ఞాసకి సంబంధం లేదన్నట్టు ఉండకూడదు ఒకసారి తెలుసుకోవాలని కోరుకుంటు భక్తులు ఎంతసేపు గానా బజానా దృష్టే తప్ప లేకపోతే ఇల్ల డాన్స్ చేద్దామనే దృష్టే తప్ప తెలుసుకుందాం దృష్టి తక్కువ అది కొంచెం దురదృష్టం ఇట్స్ గుడ్ క్వాలిటీ వాళ్ళు కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో ఏ భక్తులైనా అంటే భక్తులు ఎవరైనా అలాగే ఉండాల్సి ఉంటుంది ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఈ మధ్యకాలంలో మూడు గ్రూప్స్ ఉన్నాయి యోగా పీపుల్ భక్తి పీపుల్ కర్మా పీపుల్ త్రీ గ్రూప్స్ వీళ్ళు ముగ్గురు గ్రూప్స్ వాళ్ళు కూడా జ్ఞానశత్రవహ అన్నట్టుగా తయారయ్యారు అంటే జ్ఞానం అంటే పరద జ్ఞానం అంటే ఒళ్ళు మంట కర్మ పీపుల్ దగ్గరికి వెళ్ళి జ్ఞానం అన్నారనుకోండి ఒళ్ళు మందుకొస్తుంది అలాగే భక్తిలోకి వెళ్ళి జ్ఞానం వాళ్ళ కోపం ఏదో హఠ విడిగా ఉంటే మీరు జ్ఞానం అన్నారనుకోండి ఒళ్ళు మందుతుంది కోపం వస్తుంది యోగా పీపుల్ అంటే జ్ఞానం లేదా లేదా వచ్చి కూర్చొని ఇక్కడ సో హఠయోగా పీపుల్ అయిపోయి అలా ఉండకూడదు భక్తులు ఎలా ఉండాలి మద్భక్త ఏతద్జ్ఞాయ భక్తులు అనేవాడు ఎలా ఉండాలంటే ఈశ్వరుని యొక్క భక్తులు కదా మరి ఈశ్వరుని యొక్క బోధన తెలుసుకునేందుకు తహతహలాడుతూ ఉండాలి ఎంతో ఉత్సాహంతో తహతహలాడుతూ ఉండాలి భక్తులు ఉన్నవాళ్ళు అలా ఉండాలి మరి భక్త ఏతద్జ్ఞాయ ఈ తేడాలు తెలుసుకున్నాను దీన్ని తెలుసుకోవాలి ఇది క్షేత్రము నేను క్షేత్రజ్ఞులను అంటే తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుంది మద్భావాయ ఉపపద్యే వాడు సమర్థుడవును దేనికి తెలుసుకున్నవాడు సమర్థుడవును దేనికి సమర్థుడుగును మద్భావాయ నాలో ఐక్యమయ్యి మగుటకు సమర్థుడవును అంటే నేను అగుటకు భావ అంటే అగుట నేను అయు ఉండుటకు ఈ మాట ఎలా ఉందంటే సముద్రము కెరటాన్ని గురించి చెప్తోంది ఏ కెరటమైతే తన స్వరూపంలో తెలుసుకుంటుందో ఆ కెరటము నా నా స్వరూపము అయిన సముద్రము అయిపోయి ఉంటుంది అన్నట్టు మహాకాశం ఘటాకాశాన్ని గురించి చెప్తా నేమనే ఏ ఘటాకాశం తన స్వరూపాలను తెలుసుకుంటుందో ఆ ఘటాకాశము నా స్వరూపమే అయిపోయి ఉండుము అని చెప్పేటట్టు మీరు మరొక్కసారి లేచి వెళ్ళి తలుపేసొచ్చాడు ఇంకొకరు తీశారు ఎవరు తీశారో నాకు తెలుసు పర్వాలేదు ఇంకొకసారి ఆ తలపేసేది మనకు అక్కర్లేదు ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు మనకి డిస్ట్రాక్షన్ మీరు డిస్ట్రాక్షన్ కాదు నాకు డిస్ట్రాక్షన్ వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు వీడు ఎవడో తలకాయ కూతున్నాడు ఏమిటైతే వాళ్ళకి కావాలంటే పాప నుంచి లోపలికి వచ్చి క్లాస్కి వస్తే బాగుంటుంది కాబట్టి ఈ విషయమును తెలుసుకుని మద్భావాయ ఉపబ్యత ఇది అద్వైత వేదాంత సిద్ధాంతానికి పెద్ద సపోర్టింగ్ స్టేట్మెంట్ ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమును తెలుసుకున్న భక్తుడు నా నా నేనే అయిపోతాడు అంటే రెండింటికి సపోర్ట్ వచ్చింది అక్కడ ఆ వాక్యంలో అందుకోసం నేను ఆ వాక్యాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను రెండింటికి సపోర్ట్ వచ్చింది ఏమిటి సపోర్టు భక్తి అనగా జ్ఞానంతో కూడి ఉన్నదే భక్తి అని ఒకదానికి సపోర్ట్ రెండోదానికి సపోర్ట్ ఏమిటంటే జ్ఞానం పరమేశ్వరునిలో విలీనమై ఉంటే మద్భావాయ ఉపపద్యతే కాబట్టి ఇప్పుడు మీరు తేడా చెప్తా చూడండి నేనున్నాను జగత్తుంది దేవుడు లేడు నాస్తికుడు నేను ఉన్నాను జగత్తుంది దేవుడు కూడా ఉన్నాడు ద్వైతి ఒకడు ద్వైతి జగత్తు మిథ్య అది ఊరికే కనపడేదే కాదు ఉన్నది కాదు నేను ఆ పరమాత్మ స్వరూప జగత్తుని మిథ్యంటే ఆ మిథ్యని చేసేటువంటి ఏ వెలుగు అది దేవుడు నేను ఆ వెలుగు కంటే వేరుగా లేనే లేను అన్నవాడు జ్ఞాని అది జ్ఞాని ఇప్పుడు ఒక నీటి సూర్యుని యొక్క ప్రతిబింబము ప్రకాశిస్తూ ఉన్నది ఆ ప్రతిబింబము అది అనుకుంది నేను ఈ నీటి పడియ ఎంత ఉన్నానో అంతే ఉన్నాను ఈ నీటి పడియ మురికిగా ఉంటే నేను మురికే అది కదులుతుంటే నేను కదులుతున్నాను అనుకుంది ఆ ప్రతిబింబం దానికి భగవద్గీత ఉపదేశం దానికి దానికి అనుభవానికి వచ్చింది వచ్చి అది తెలుసుకుంది నేను సూర్యుడి భిన్నంగా లేదు అని ఇప్పుడు మీరు అర్థం ముందు నిలబడ్డారు మీరు అర్థం ముందు నిలబడితే మీకు ద్వైత అనుభవానికి వస్తుంది ఎలా అనుభవానికి వస్తుంది నేను నా ముఖము నా ముఖము అద్దంలో ఉంటుంది నేను ఇక్కడ ఉంటాను నా ముఖం అద్దంలో ఉంటుంది ఈ ద్వైతం మీకు అనుభవానికి వస్తుందా రాదా వస్తుందండి ఎందుకంటే ఇలా నిలబడున్నప్పుడు నేను అనుభవం కనపడుతూ ఉంటుంది కదా నేననే అనుభవం కన లేకుండా అర్థముందులా నిలబడతాను నేను అనుభవం కలుగుతూ ఉంటుంది అదే సమయంలో నేననే అనుభవం కలుగుతూ ఉండగానే ఇదిగో నా ముఖము అని ఎదురుకుండా నా ముఖం కనపడుతుంది కాబట్టి నా ముఖం ఎదుర్కుండా ఉంటుందా నా ముఖం నాతో ఉంటుందా ఎదుర్కొండ ఉంటుందా ఎదుర్కొండ ఉన్నట్టు కనపడుతుంది మరి దీన్నే ద్వైతము ఉంటారు కాబట్టి మీరు అర్థం ముందు నిలబడ్డప్పుడు మీకు ద్వైతం అనుభవానికి వస్తుంది ఆ ద్వైతమే సత్యం వాడు ఒక ఫిలాసఫర్ ఉంటాడు నేను కూడా ఫిలాసఫర్ను నేను కూడా తగుదు నేను కూడా ఫిలాసఫీ చెప్తానంటో వాడు వస్తాడు ఒకడు వచ్చి ద్వైతమే సత్యము అంటే ఏమిటా నీ ద్వైతం ఏమిటి ద్వైతము అంటే నేను నా ముఖము సత్యము ద్వైతము సత్యం ఎలాగో సత్యం ఎలాగేమిటి నాకు అనుభవానికి వస్తుంది కదా నేను అనుభవానికి వస్తుంది నా ముఖము ఇదిగో నా ముఖము అనుభవానికి వస్తుంది కదా కంటితో చూస్తుంటే అనుభవానికి వస్తుంది కాబట్టి నేను అనుభవానికి వస్తుంది నా ముఖము అనుభవానికి వస్తుంది కాబట్టి రెండున్నాయి అంటే మరి వెళ్ రెండు ఉన్నట్టుగా అనుభవమే తప్ప నీకు అలా అనిపిస్తోందే తప్ప జ్ఞానం చేత అక్కడ రెండు లేవురా అంటే అద్వైతం ఏమండి ఇప్పుడు అక్కడ రెండు ఎలా వచ్చి అసలు ఆ అనుభవం ఎలా వచ్చింది రెండు నేను నా ముఖము మీరు మీరు ఆ భాష అర్థం చేసుకున్నారా నేను నా ముఖము నా ముఖం ఎదుర్కొన్నా ఉంది అంటే నాకంటే తేడాగా ఉంది నా ముఖం ఇలా ఇంత విడ్డూరమైన ద్వైతము అనుభవమునకు వచ్చుటకు హేతువు అద్దము అద్దం తీసేశారనుకోండి నేను నా ముఖము అనుభవం భిన్నంగా అనుభవానికి వస్తుందా రాదు అప్పుడు ఎలా అనుభవానికి వస్తుంది నేను అనే అనుభవమే వస్తుంది మరి నా ముఖం మాట ఏమిటి అది కూడా నేనులో అంతర్గతమై ఉంటుంది ఈ అర్థం వచ్చి ద్వైతాన్ని ప్రవేశపెట్టింది అదేవిధంగా అజ్ఞాన కల్పితమైన మనస్సు కారణంగా నేను దేవుడు అనే ద్వైతం అనుభవానికి వస్తుంది వీడి అనుభవానికి తెచ్చుకుంటాడు అన్న నేను ఒక మహాశక్తి దానికి దేవుడు పేరు పెట్టి ఆ దేవుడి నేను వేరే ఉన్నాను అనే అనుభవానికి తెచ్చుకుంటాడు ఇది అజ్ఞానం శ్రీకృష్ణుడు బోధన తెలుసుకుని ఈ దేహము నేను కాదు ఇది క్షేత్రము ఇది నేను కాదు అని వీడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడే క్షేత్రజ్ఞతత్వము పరమాత్మలో విలీనమైపోతుంది మీకు రహస్యం ఎట్లా మీరు చేయాల్సింద పరమేశ్వరుణ్ణి చేరుకుంట ఎట్లు అది కదా మన ముందున్న టాపిక్ మీరు చేయాల్సిందలా ఏంటంటే ప్రపంచ విషయముల ఎడల మహత్వ భావన లేకుండాట ఫస్ట్ స్టెప్ అంటే ప్రపంచంలో ఉండే సంపదలు భోగములు అవే కదా ప్రపంచం అంటే సంపదలు భోగములు కీర్తి ప్రతిష్టలు ఇవి ఉంటాయి అధికారము ఇలాంటివివో ఉంటాయి సంపదలో వాటి ఏడా మహాత్మ బుద్ధి ఉండకూడదు అంటే అవి విలువైనవి అనే బుద్ధి ఉండకూడదు డైమండ్ రింగ్ విలువైనవి అనే బుద్ధి గలవాడు ఎక్కడ ఉంటాడు ఆ షాప్ దగ్గర ఉంటాడు డైమండ్ ఈజ్ యూస్నెస్ అనే బుద్ధి గలవాడు ఎక్కడ ఉంటాడు వాడు ఉండే తోట వాడు ఉంటాడు ఆ షాప్ దగ్గర ఉంటాడు కదా ఆ విధంగా సంసారంలో ఉండే సంపదలు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సంపదలు భోగములు అధికారము కీర్తి ప్రతిష్టలు ఇవి ఉంటాయి వీటి ఎడల మహత్వ బుద్ధి ఉన్నవాడు సంసారములకు బొద్ధుడై ఉంటాడు వాటి ఎడల మహత్వ బుద్ధి ఎప్పుడైతే లేదో మీ బుద్ధిలో సంసారపు ఆలోచనలు అప్పుడే కొట్టాయి అమానిత్వం అదంహిత్వం అవన్నీ మీకు సహజంగా అభ్యసిస్తాయి ఏమండి అది ఫస్ట్ స్టెప్ దాన్ని వైరాగ్యము అంటారు సెకండ్ స్టెప్ ఈ దేహము ఈ మనస్సు అని మీరు దర్శిస్తూ ఉండుట ఈ దేహము ఈ మనస్సు అంతే నేను దేహము నా మనస్సు కాదు ఈ దేహము ఈ మనస్సు అని వివేకపూర్వకంగా దర్శిస్తూ మీరు క్షేత్రజ్ఞ రూపుడుగా నిలిచి ఎప్పుడైతే ఉంటారో అంటే అవన్నీ ముందు వైరాగ్యం తర్వాత వివేకం ఈ రెండో ఎప్పుడైతే మీరు దానికి ఒక పరిణతిని తీసుకొని ఒక మెచ్యూరిటీని తీసుకొస్తారో అదే క్షణంలో మీరు ఆ పరమాత్మస్వరూపుడై ఉండిపోతారు మద్భావాయ ఉపపద్యతే పరమాత్మస్వరూపుడు అవ్వడానికి ఇంకా వేరే మీరు ప్రయత్నం చేసేదేమీ కాదు అది అత్యంత సహజ స్థితి అది ఘటాకాశము మహాకాశం అవ్వాలంటే ఏం చేయాలి ఒకడన్నాడు ఘటాన్ని పగలగొట్టాలి ఘటాన్ని పగలగొట్టినా మహాకాశం అవతది అది ఇంకో ఘటంలోకి వెళ్తుంది ఇంకో ఘటంలోకి వెళ్ళి నేను ఈ ఘటాకాశంలో అనుక్కుంటుంది సూక్ష్మశరీరం ట్రా ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ మీకు తెలుసు పునర్జన్మ ఇచ్చాను ఘటాన్ని పగల కొట్టడం ఇంకా ఘటాన్ని పగల కొడతాను ఎవరైనా పోయినప్పుడు ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తా ఘటాన్ని పగల ఎందుకు పొగల కొడతాడంటే ఈ ఘటనలో ఈ ఘట ఈ దేహం అనే ఘటనలో ఉన్న జీవుడు ఇంకోటి ఇంకో దేహానికి పోతాడు అని కదా కాబట్టి ఘటాన్ని పొగల ఘటాకాశం మహాకాశంలో విలీనం అవ్వదు ఘటం ఘటంగా ఉండగానే నేను ఈ ఘటము కాను అని అనే ఆ ఘటాకాశం తెలుసుకుంటే ఏమవుతుంది అది మహాకాశం అయిపోతుంది మహా అంతకుముందే మహాకాశం అయ్యే ఉంది ఆ సంగతి ఇప్పుడు తెలిసి మళ్ళీ ఇంకోసారి మహాకాశం అయిపోతుందంటే అర్థమైందండి ఇప్పుడు ఈ ఈ కొన్ని కథల్లో ఎలా ఉంటుందంటే ఒకటి ఉంటాడు వాడి తల్లిదండ్రులు వాడికి తెలియదు ఎవడో మరొకళ్ళు తన తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటాడో కథల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే వేడి వినపడుతుంది మనం పుట్టినప్పుడు ఎక్కడో దొరికాడు వీడిని మనం పెంచుతూ వచ్చామో అని వాళ్ళకి పక్క గదిలో మాట్లాడుకుంటుంటే విడు వింటాడు విడివిని వెంటనే అమ్మ మరి నా అసలు తల్లి ఎవరు అంటూ వీడు పెద్ద సెంటిమెంట్లతో వెళ్ళాడు అంటాడు అడిగితే నీ అసలు తల్లిదండ్రులు అక్కడెక్కడో ఉన్నారా వాళ్ళు చాలా భేదవాళ్ళు అని వీళ్ళు చెప్పక తప్పనిసరి చెప్తారు అప్పుడు వీడు వెంటనే ఆఘ మేఘాల మీద అక్కడ వెళ్ళిపోయే అమ్మా నాన్న అంటూ అసలు తల్లిదండ్రులని గౌరవించుకుంటాడు విన్నారు ఇప్పుడే ఇలాంటి కథలు విన్నారా ఇప్పుడు అంతకుముందు కూడా వాళ్ళ కొడుకే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కొడుకు అయ్యాడా లేదు అంతకుముందు కూడా వాళ్ళ కొడుకే కదా కానీ ఇప్పుడు ఆ సంగతి తెలిసింది అంతకుముందు తెలియలేదు కాబట్టి పూర్వానికి ఇప్పటికీ వస్తుస్థితిలో భేదము లేదు అంతకుముందు వాళ్ళ కొడుకే ఇప్పుడు వాళ్ళ కొడుకే మరి తేడా ఎక్కడొచ్చింది అజ్ఞానము జ్ఞానము అదే తేడా అలాగే ఘటాకాశము కూడా అజ్ఞానం చేత చిన్నదిగా అనిపిస్తుంది తెలుసుకుంటే మహాకాశం కంటే భిన్నంగాలు ఏమీ లేదు అలాగే మీరు కూడా మీరు ఎవరనుకుంటున్నారు మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారు కదా మీరు ఎవరుకుంటున్నారు ఈశ్వరుడు జడమనుకుంటున్నారా చేతనం అనుకుంటున్నారా జడమని అనుకోవట్లేదు కదా ఈశ్వరుడు చేతనమనే అనుకుంటున్నారు కదా ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ మీరేమిటి మీరు జడమా చేతనమా చేతనమా మీరు నేను జడము చెప్పారనుకోండి అది దురంక్షన్ రాంగ్ ఆన్సర్ ఎందుకంటే మేము జడము చెప్పాలంటే కూడా చేతనడై ఉండాలి కదా కాబట్టి మీరు చేతనము ఇప్పుడు ఘటాకాశం మహాకాశంలాగా అయిపోయింది కదా ఘటాకాశము ఆకాశమే మహాకాశము ఆకాశమే మీరు చేతనుడే ఈశ్వరుడు చేతనుడే అక్కడికి ఒక సగం ఒక సమస్య తీరింది జగత్ అయితే చేతనం కాదు జగత్ అయితే చేతనం కాదు జడం కదా సపోజ్ వైకుంఠానికి వెళ్ళారనుకోండి వైకుంఠం వైకుంఠానికి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఎప్పుడైనా ఎదుగుదరా మీరు అన్నమాట కాంపౌండ్ వాళ్ళు ఉండకపోతే అక్కడికి వెళ్ళడం అన్నది ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా మరి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది మీరు ఆ లోపలికి వెళ్తారు ఆ కాంపౌండ్ వాళ్ళకి వజ్రాలు వైరుద్యాలు పగడాలు పొదుగుతారు అది కూడా మీకు తెలుసుంటే మంచిది కానీ బురుజులు బంగారంతో చేస్తారు ఆ కాంపౌండ్ వాళ్ళని వైకుంఠంలో అని వీళ్ళు అనుకుని తిరుపతిలో కూడా అలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా మీరు విన్నారు కదా కొంచెం తిరుపతి కాబట్టి సో వైకుంఠానికి వెళ్తారు ఇప్పుడు నాకు చెప్పండి వైకుంఠం చేతనమా జడమా జడం కదండి మరి లేదా కైలాసానికి వెళ్తారు కైలాసం చేతనమా జడమా జడమే కదా కాబట్టి వైకుంఠానికి వెళ్ళడం కాదు పాయింట్ వైకుంఠానికి వెళితే అవన్నట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి అవరికా వెళ్ళినట్టు అది జడమే కాబట్టి దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ది ఈక్వేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ జడంతో పెట్టుకోకూడదు చేతనుడు జడంతో పెట్టుకోవడం అజ్ఞానం అనిపించుకుంటుంది చేతనుడు చైతన్యంతో పెట్టుకోవాలని సంబంధాన్ని నేను చేతనుడను దేవుడు చేతనుడు ఒక పాయింట్ సెటిల్ అయింది అంటే నేను దేవుడు దేవుడు ఒకే జాతికి చెందిన వాళ్ళం తప్ప వేరు జాతులకు చెందిన వాళ్ళము కాదు నేను నేను చేతనుడు దేవుడు చేతనుడు ఘటాకాశము ఆకాశమే మహాకాశము ఆకాశమే ఇంకా నాకు దేవుడికి మంచిగా భేదం ఎక్కడి నుంచి వచ్చింది క్షేత్రాన్ని బట్టి వచ్చింది నేను క్షేత్రం కాలే కాదుగా క్షేత్రాన్ని ఎప్పుడైతే మీరు వివేకంగా తెలిసేసుకుంటారో మీకు దేవుడికి అభేదమే అనుభవానికి వచ్చేస్తుంది అంటే వీళ్ళు నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని గెంతులు ఉంటాడు అనుకున్నారు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ యు నో దాట్ తే శుద్ధ చైతన్యస్వరూపులుగా నిలిచి ఉండును దీనినే మద్భావాయ ఉపపద్య భాష్యం ఏం ఇది అంటే అర్థం ఏం అని ఈ విధముగా క్షేత్రం మహాభూతాదిధృత్యంతం క్షేత్రం అంటే మహాభూతాలతో మొదలుపెట్టి మహాభూతాన్ని అహంకార బుద్ధిర్వ్యక్తమే చ ఇంద్రియానికి సేకించ పంచదేవోచరా ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతేతన ధృతి అక్కడ ఇది క్షేత్రం అనుందిగా కాబట్టి మహాభూతాలతో మొదలుపెట్టి ధృతి వరకు క్షేత్రం మళ్ళీ మళ్ళీ కథ మొదలుపెట్టకూడదు అది మీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇష్టంతో మేము మొదలుపెట్టినా తెలిసిందండి ఇది క్షేత్రం అలా మొదలుపెడితే ఇంకా భగవద్గీత ఎప్పటికీ పూర్తి తెలుగులో సామెత ఉంటుంది రెడ్డి గారు వచ్చారు కథ మొదలు పెట్టండి కథ మొదలు పెడితే తెల్ల అంటే కూడా కథ పూర్తవు తెలుక క్షేత్రం ఇది ఇంతవరకు క్షేత్రం తథా తథ అంటే జ్ఞానం అమానిత్వాది తత్వజ్ఞానార్థదర్శన పర్యంతం అది జ్ఞానం అంటే అమానత్వం దిత్వం హింస క్షాంతిరాజ్యమం ఆచార్యోపాసనం శోచం స్థైర్యమాత్మవిగ్రహ ఇంద్రియాథేషు వైరాగ్యమనహంకారమృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం తర్వాతే ఆసక్తిరణపుత్రదాగృహాదిషు నిత్యుజసమచిత్తమిష్టానిష్టోపత్తి వివిత్త దేశ సేవిత్వం అరత జన సంసది మయి చాళియ్య యోగే నభక్తి రవి అభిచారిణి అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానాథదర్శనం అంతవరకు అది గుర్తుండాలవే ఇంతవరకు దీని పేరు ఈ లక్షణాలు ఎన్నోనే పదిహేనో ఇరవైయో ఉన్నాయి ఇరవై ఉన్నాయి వీటి పేరు ఏమిటి జ్ఞానం జ్ఞేయం జ్ఞేయము కూడా జ్ఞేము కూడా అంటే ఏమిటి జ్ఞేయం ఎత్త అంటే ఉంటున్నారు కదా జ్ఞేయం ఎత్తదిత్యాది జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి అని మొదలుపెట్టి తమస పరముచ్యతేమంతం ముందు శ్లోకం చూసాం జ్యోతిషామతి జ్యోతి తమస పరముచ్యతే అంతవరకు అజ్ఞేయబ్రహ్మ యొక్క నిరూపణము ఇంత ఈ విధంగా మూడు టాపిక్లు కూడా చెప్పడమైనది ఉమాసేపథ్యా ఈ విషయాలన్నీ కూడా నీకు అర్జున నీకు సంక్షేపంగా చెప్పేసిన ఇక శంకరులుంటున్నారు చూడండి ఏతావాన్ సర్వోి వేదాథ గీతార్థశ్చ ఉపసంహృత్య ఉ మొత్తం వేదము యొక్క తాత్పర్యం ఇంతే ఎథావాన్ సర్వోహి వేదార్థ వేదము యొక్క తాత్పర్యం ఇంతే ఒకసారి నేను గుడ్ హెల్త్ మాన్యువల్ ఆఫ్ గుడ్ హెల్త్ అని పుస్తకం అనుకుంటే ఇదేదో బాగానే ఉండే పుస్తకం అది సెకండ్ హ్యాండ్ బుక్ షాప్లో కనపడింది నాకు అమెరికాలో సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కడే కాదు అక్కడ ఎంత ఎంత అని అడిగాను మాట్లాడాల్సింది గుడ్ హెల్త్ అన్నది చూస్తేనే మనసుకు సంతోషం అనిపించి ఎంతంటే వాళ్ళ డాలర్ అతనికి ఆ డాలర్ ఇచ్చే ఆ పుస్తకం బరువుగా ఈ పుస్తకాన్ని ఈ మూల నుంచి నాకు అర్థమైంది ఏమిటంటే ఆహార నియమాన్ని పాటిస్తూ రోజుకు అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మీరు దృఢంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇంచు జీవితం పూర్తయ్యే వరకు ఉండగలుగుతారు అంతే అంటే అంటే ఇంతలావు పుస్తకంలో ఉన్నది మీరు ఒక్క వాక్యంలో చెప్పేశారు చెప్పేశారు ఇంకా ఆ పుస్తకం మీరు సంపాదిస్తే మీకు డీటెయిల్స్ ఏమో ఉంటాయి తప్ప సారము ఇంటే అదేవిధంగా ఏమంటే వేదం ఎనభై రెండు పద్నాలుగు ఒక వేదం ఇలాంటి వేదాలు ఇంకా రెండు వేదాలు ఈ వేదముల తాత్పర్యం అర్థ అంటే సారము వేదముల యొక్క సాధము ఉంటే సర్వోహి వేదాంత హీ నిశ్చయముగా వేదముల యొక్క సాధన క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క ఆ క్షేత్రజ్ఞతత్వము అనుభవమునకు వచ్చుట కొరకై అమానిత్వాది లక్షణములను సంపాదించుకుంట అమానిత్వాన్ని సంపాదించడానికి మీరేమి కొత్తగా సంపాదించాల్సిందేమి ఉండదు మీలో ఏదైనా బడాయి బడాయి అంటారు ఎక్కడైనా ఉన్నారా బడాయి అనే మాట చాలా మంచి తెలుగు పొలం ఈ బడాయి లక్షణం మీలో ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టేయండి ఒకసారి ఈశ్వరుణ్ణి స్మరించుకుని మనకి బడాయి అనవసరం అంతా ఈశ్వరుని అనుగ్రహం వల్లేగా వచ్చింది ఏదో ఇంట్లో బడాయి ఎందుకు అని అనుకుని వదిలిపెట్టాడు దంభం ఏమైనా ఉందా దంభము అని తెలుగులో డాంభీకము అంటే షో షో ఏమైనా ఉందా షో బొట్టు పెట్టుకోవాలి కానీ బొట్టు షో కోసం పెట్టుకోకూడదు షో మనము అనుకుని చూసుకోవాలి షో కోసం పెట్టుకుంటున్నామా షో కోసం మరైతే మానే షో కోసం పెట్టుకోవడం మానేయాలి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే షో కోసమని దాన్ని బాగా తీర్చి దిద్దుతారు ఫోటోజెనిక్గా తయారు చేస్తారు ఫేసిన బొట్టుతో అలాగే మానేసేయాలి షో కోసం వస్త్రధారణ చేస్తున్నామా మానేసేయాలి షో కోసం పూజాధికం చేస్తున్నామా మానేసేయాలి షో కోసం చేసి ఇవన్నీ మానేసేయాలి అదం అహింస ఏమంటే హింస మానేయమన్నారు తప్ప మిమ్మల్ని ఏమైనా కొండలు ఎక్కమన్నారా లేకపోతే చెట్టు ఎక్కమన్నారా హింస మానేమన్నారు అహింస హింస చేయొద్దంటే మనసా వాచ కర్మణ హింస వద్దు అంటే మరి మేము హింస లేకుండా ఎలా కుదురుతుందంటే మరి ఉంది కొంతమందికి హింస లేకుండా భోజనం గడవదు మనీ ఆ భోజనం హ్యాబిట్ మార్చుకోవాలి కొంతమందికి హింసలేందే కానీ దేవుణ్ణి పూజించడం కుదరదు కూడా పైగా అదొకటి దాన్ని కూడా మానేయాల్సి ఉంది కొంతమందికి హింస వినోదం దేవత స్టాప్ హింసను మానేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా దాంతో ఉన్న లక్షణాలన్నీ నెగిటివ్ లక్షణాలే దాంతో విదిరిపెట్టేదే ఉంటుంది కాబట్టి ఈ మొత్తం ఈ జ్ఞానం లక్షణాలని స్వంతం చేసుకుని క్షేత్రాన్ని వివేకంతో చూస్తూ ఉంటే ఇగో ఇది దేహము ఇది మనస్సు అని అలా వివేకంతో చూస్తూ ఒక డిస్టెన్స్ చూస్తూ ఉంటే మీకు మీ యొక్క పూర్ణత్వ అనుభవానికి వచ్చేస్తుంది ఇదే సకల వేదముల యొక్క సారము గీత యొక్క సారము కూడా ఇదే గీతార్థశ్చ ఉపసంహారం చేసి చెప్పడం అయిపోయింది దీన్ని అంత నేను చెప్పేసి ఉపసంహారం కూడా చేసేసారు అయిపోయింది అంటే అశ్విన్ సమ్యక్ దర్శనే కహా అధిక్రీయతే దీనికి సమ్యగ్ దర్శనము అంటారు ఎవడైనా సమ్యగ్ దర్శనం అనగానేమని ప్రశ్న అడిగితే మీకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది ఎవరి సమ్యక్ దర్శనము క్షేత్రమును క్షేత్రముగా వివేకముతో తెలియుట తాను క్షేత్రజ్ఞ చైతన్య స్వరూపుడై నిలిచి ఉండుట అమానత్వాది సద్గుణ సంపత్తిని కలిగి ఉండుట ఇదే సమ్యక్ దర్శనం మనకి మానము వద్దు మానము వద్దు మానాన్ని ఉంది మానము వద్దు ఇప్పుడు ఎవరినో ప్రజాసేవ చేస్తున్న వాళ్ళని ఎవళ్ళనో ప్రజాసేవ చేసేవాళ్ళు ఉంటారు చాలామంది పెద్దలు ఉంటారు దాంట్లో మంచి కృషి చేసిన మహాత్ములు ఉంటారు ఎవరినో పెద్దని ఒక అడిగారు ఎవడే మిమ్మల్ని వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు కదా మరి మీరు ప్రజాసేవ చేస్తున్నారు ఇలా అంటున్నారు అలా అంటున్నారే మేమీగా నిందలు వేస్తున్నారే అని అడిగారు అంటే వాళ్ళు చెప్పారు ఏవో నిందలు వేసి నిందలు వేస్తూ ఉంటారు మంచిది మిమ్మల్ని తిరిగితో కవిత్వమే రాశా అండి కవి కవిత్వంలో రాస్తూ ఉంటారు తప్పేం లేదు కానివ్వండి చూడండి ఎంత విశాల హృదయంతో మానవ మానవులకు అతీతంగా ఉన్నట్లు తెలియందా లేదా వాళ్ళే సమాజ జీవనంలో ఉన్నవాళ్ళే మానావమానాలకి మేము అతీతులం అని అంటూ ఉంటే మనం గీత చదువుకునే వాళ్ళం మనకి మానావమానాలు ఏ ఉంటాయి కాబట్టి మానాన్ని తీసి పక్కన పారేయ దాంట్లో కష్టమే ఉంది కాబట్టి అంటే ఈ మానము అనేది నాకు అక్కరలేదు అని అనుకుంటే దాని పేరు సంయగ్గ దర్శనం నా జీవితంలో హింస ఉండరాదు అనుకుంటే దాని పేరు సంయుగ దర్శనం చాలా ఇంపార్టెంట్ సో నాకు దంభము మనం దరిద్రాపరికి రానియకూడదు అనుకుంటే అదే సమ్యక్ దర్శనము ఇది క్షేత్రము ఇంకో ఇది దేహము ఇది మనస్సు క్షేత్రము అని సాక్షిగా దర్శిస్తూ ఉండడం సమ్యక్ దర్శనము నేను చైతన్య స్వరూపుడను అది సమ్యక్ దర్శనము సమ్యక్ దర్శనము అంటే ది రైట్ విషన్ ది రైట్ విషన్ దాన్ని కలిగి ఉండుటే మోక్షము ఇటువంటి సమ్యక్ దర్శనములకు అధికారి ఎవరు అధికారి అంటే యోగ్యుడు ఎవరు అనర్థం అంటే తప్పదర్శనం అనేది ఎవరికో కొంతమందికి స్పెషల్గా ఛోజన్ పీపుల్కి ఈ సంయుక్ దర్శనాన్ని పంచి పెడతారని కాదు దీనికి యోగ్యుడు ఎవరు కహ అధిక్రియతే ఇది ఉచ్యతే ఆ విషయాన్ని చెప్తున్నారు ఏమని ఎవడు యోగ్యుడు మద్భక్త ఈ మద్భక్త అనే పదానికి శంకరులు రాసిన వ్యాఖ్యానం ఇక్కడ ఇంకెక్కడా రాయలేదు ఆయన అలాగా ఇక్కడే కనపడుతుంది అలాంటి భక్త అనే దానికి నిర్వచనం మద్భక్త మత్ అంటే ఈశ్వరానర్థం పలుకు పలుకుతున్నవాడు ఈశ్వరుడు కనుక ఈశ్వర భక్తుడంటే ఎవరు ఇది కనువిప్పు అయిపోతుంది ఆ వాక్యం చల్లుకుంటే కనువిప్పు ఎందుకంటే లోకంలో భక్తుడు భక్తులు అంటూ కావలసిందిగా అల్లరి అల్లరి ఎంత గట్టిగా చేస్తే వాడు అంత గొప్ప భక్తులు అన్న స్థితికి పట్టుకొచ్చారు పరిస్థితి అల్లరి అల్లరి భక్తి అవుతుందా అల్లరి గడబిడ గోల నుల్లి పెట్టుకుట అవన్నీ భక్తిలోకి వస్తాయా భక్తిలోకి రావు